మా అన్నగారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆయనకు ధనం కీర్తి పదవి మూడూ కావాలి ఆయన దోషాలని క్షమించగల విశాల హృదయుడు దానికి తోడు నిరాడంబరమైన ప్రవర్తన కలవాడు అందువల్ల ఆయనకు మిత్రుడు ఎక్కువగా ఉండేవారు తన ఈ మిత్రుల సహాయంతో నాకు కేసులు తెప్పించాలని ఆయన భావించాడు నా ప్లేడరు వృత్తి బాగా సాగుతుందని భావించి ఇంటి ఖర్చులు బాగా పెంచివేశాడు నా ప్రాక్టీస్ కోసం ఆయన ఎంతో కృషి చేశాడు నా సముద్రయానపు తుఫాను ఇంకా వేస్తూనే ఉన్నది మా కులంలో రెండు పక్షాలు బయలుదేరాయి ఒక పక్షం వాళ్ళు నన్ను వెంటనే కులంలో కలుపుకున్నారు రెండో పక్షం వాళ్లు ఇంకా కుల బహిష్కారం మీద పట్టిన పట్టును మమ్మల్ని కులంలో కలుపుకున్న వారిని సంతోషపెట్టడం కోసం మా అన్న నన్ను నాసిక్కు తీసుకుపోయి అక్కడ నదీ స్నానం చేయించాడు రాజకోట చేరగానే మా కులం వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశారు అందుకు నా మనస్సు అంగీకరించలేదు కానీ మా అన్నగారికి నా మీద గల ప్రేమ అపారం వారి ఎడ నాకు భక్తి అపారం అందువల్ల ఆయన చెప్పింది మంత్రంగా భావించి ఏం చేయమంటే అది చేశాను ఈ విధంగా జరిగిన తరువాత వెలిని గురించి ఇంకా ఎవరూ మాట్లాడలేదు నన్ను వెలివేసిన వారిలో కలవటానికి నేను ఎన్నడూ ప్రయత్నించలేదు వారి మీద ఈర్ష ద్వేషం పెంచుకోలేదు వారిలో కొందరు నన్ను ఏవగించుకునేవాళ్ళు కానీ నేను వారి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండేవాణ్ణి వెలికి సంబంధించిన కొన్ని కట్టుబాట్లను నేను పాటించేవాణ్ణి మా అత్తమామలు కానీ అక్కబావలు కానీ నన్ను భోజనానికి పిలిస్తే వాళ్లను వెలివేయవచ్చు అందువల్ల నేను వాళ్ల ఇళ్లలో మంచినీళ్లు కూడా పుచ్చుకొనేవాణ్ణి కాదు మా వాళ్ళు చాటుమాటుగా మాతో కలుద్దామని చూసేవాళ్ళు కానీ నేను అంగీకరించేవాడిని కాదు ఏది చేసినా బహిరంగంగా చేయాలని చాటుమాటుగా చేయకూడదని నా అభిప్రాయం నేను జాగ్రత్తగా ఉన్నందున కులం వాళ్ళు నా జోలికి రాలేదు నన్ను వెలివేసిన వారిలో చాలామందికి నేనంటే అమిత ప్రేమ మా కులానికి ఏదో చేస్తానని భావించకుండానే వారు నా ప్రయత్నానికి ఎంతగానో సహకరించారు నా పనుల వల్ల ఇట్టి సత్ఫలితం కలిగిందని నా విశ్వాసం వెలివేసిన వారికి వ్యతిరేకంగా వ్యవహరించిన స్వపక్షీయుల్ని కలుపుకొని రగడ ప్రారంభించిన వ్యవహారం ముదిరేదే ఆంగ్లదేశం నుంచి రాగానే ఈ గొడవల్లో పడి నేను ఏదో కపటవేషం వేయక తప్పేది కాదు మా దాంపత్యం ఇంకా నేననుకున్నట్లు కుదుటపడలేదు నేను ఆంగ్లదేశం వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నా ద్వేష దుష్ట స్వభావం నన్ను విడిచిపెట్టలేదు అడుగడుగున తప్పులెండే నా స్వభావం యథాప్రకారంగానే ఉన్నది అందువల్ల నా కోరిక నెరవేరలేదు నా భార్యకు చదువు గడపాలి కానీ నా కామోద్రేకం అందుకు అడ్డుగా ఉన్నది లోపం నాది కానీ కష్టం అనుభవించేది ఆమే ఒకసారి ఆమేను పుట్టింటికి పంపివేయటానికి కూడా సిద్ధపడ్డాను అనేక కష్టాల పాలు చేసిన తర్వాతనే ఆమెను దగ్గరకు రానిచ్చాను కొంతకాలానికి తప్పంతా నాదేనని గ్రహించాను మా బాలుర విద్యాభ్యాసాన్ని సంస్కరించాలని పూనుకున్నాను మా అన్నగారికి పిల్లలు ఉన్నారు ఆంగ్లదేశం వెళ్ళక పూర్వం నాకు పిల్లవాడు పుట్టాడు వాడికి ఇప్పుడు నాలుగేళ్లు వీళ్ల చేత కసరత్తు చేయించి వీళ్లను వజ్రకాయల్ని చేయాలని ఎప్పుడు నా కనుసన్నల్లో వాళ్లను ఉంచుకొని పెంచాలని భావించాను మా అన్నగారు అందుకు అంగీకరించారు అందువల్ల ఈ విషయంలో నాకు సాఫల్యం లభించింది పిల్లలతో కలిసి ఉండటం నాకు ఇష్టం పిల్లలతో ఆడుకోవటం పిల్లలతో నవ్వులాడటం అంటే నాకు ఇప్పటికీ ఇష్టమే నేను పిల్లలకు మంచి ఉపాధ్యాయుణ్ణి కాగలిగానని నా విశ్వాసం అన్నపానీయాల విషయంలో సంస్కరణ అవసరమని భావించాను మా ఇంట్లో కాఫీ టీలు ప్రవేశించాయి నేను ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చేసరికి మా ఇంటికి ఆంగ్లధరల గృహ పోలికలు ఏర్పడేలా చూడాలని మా అన్నగారు భావించారు అందుకోసం ఇంట్లో పింగాణి సామాను పెరిగిపోయింది కాఫీ టీలకు బదులు కోకో వరిగపిండి జావల్ని ప్రవేశపెట్టాను పేరుకు మాత్రమే ఈ మార్పు కానీ ఇవి కూడా కాఫీ టీలకు తోడయ్యాయి మేజోళ్లు ముందే ప్రవేశించాయి ఇక నేను కోటు ప్యాంటు ధరించి మా ఇంటిని పావనం చేశాను దానితో ఇంటి ఖర్చు బాగా పెరిగిపోయింది ప్రతిరోజు ఏవేవో కొత్త వస్తువులు రాసాగాయి తెల్ల ఏనుగు చెందాన మా పరిస్థితి మారింది కానీ ఆ తెల్ల ఏనుగుకు మేత కావాలి కదా అది ఏది రాజకోటలో వృత్తి ప్రారంభించటం నాకు ఇష్టం లేదు వకీలుకు ఉండవలసిన జ్ఞానం నాకు లేదని తెలుసు ఫీజు పెద్ద వకీళ్లంతాగా లాగాలని ఉబలాటం వ్యాజ్యానికి నన్ను కుదుర్చుకునే మూర్ఘుడేవుడు ఒకవేళ ఎవడైనా ఉన్న నా తెలివి కోకు తోడు నా అహంకారాన్ని కూడా కలిపి మొత్తం భారం నెత్తిన వేసుకోవాలి కదా బొంబాయి వెళ్ళి అక్కడ హైకోర్టులో కొంత అనుభవం గడిస్తూ హిందూలా చదువుతూ వ్యాజ్యాలతో కొంతకాలం గడపటం మంచిదని మిత్రులు సలహా ఇచ్చారు ఆ ప్రకారం నేను బొంబాయి వెళ్ళాను ఇల్లు తీసుకున్నాను వంటవాణ్ణి పెట్టుకున్నాను నాకు అతడు తగినవాడే బ్రాహ్మణుడు అతణ్ణి నేను నౌకరిగా భావించలేదు కుటుంబంలో ఒకడిగా భావించాను అతడు లింగం మీద నీళ్లు పోసినట్లు ఉంటి మీద నీళ్లు పోసుకునేవాడు ఒళ్ళు తోముకోడు మడిపంచ మురికిగా ఉండేది జంధ్యం మడ్డిగా ఉండేది శాస్త్రజ్ఞానం శూన్యం నాకు ఇంతకంటే మంచి వంటవాడు ఎట్లా దొరుకుతాడు ఏమండీ రవిశంకర్ గారు మీకు వంట చేత కాకపోతే మానే రెండు సంధ్యావందనం మొక్కలైనా రాకపోతే ఎలాగండి అయ్యా సంధ్యావందనమా నాకు నాగలే సంధ్య పారే నిత్యకర్మ ఏదో మాదిరి బ్రాహ్మణ్ణి మీ అనుగ్రహం వల్ల బతుకుతున్నాను మీరు కాదంటే నా చేతి ముళ్ళుకర్ర మళ్లీ పుచ్చుకుంటాను నేను రవిశంకర్కు గురుత్వం వహించాను నాకు అంతా తీరికే కదా సగం వంట నేనే చేసేవాణ్ణి శాకాహారం తయారు చేయటంలో దొరల పద్ధతిని ప్రవేశపెట్టాను ఒక స్టవ్ కొన్నాను ఎవరితోనైనా సరే సహపంక్తి భోజనానికి నేను సిద్ధమే రవిశంకరుకు ఇబ్బంది లేదు మా ఇద్దరికి జోడు కుదిరింది అయితే ఒక చిక్కు వచ్చి పడింది మడ్డిగుడ్డలు విడవనని అన్నాని పరిశుభ్రంగా ఉంచనని రవిశంకరుని ప్రతిజ్ఞ దాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నాడు బొంబాయిలో నాలుగైదు మాసాల కంటే ఎక్కువ కాలం ఉండటానికి వీలు అక్కడ ఖర్చు ఎక్కువ రాబడి తక్కువ ఈ విధంగా సంసార సాగరంలో ఈత ప్రారంభించి వకీలి వృత్తి మంచిది కాదనే నిర్ణయానికి వచ్చాను ఇది కేవలం చూపుడు గుర్రమే పైన పటారం లోనలొట్టారం ఇక నా కర్తవ్యం ఏమిటా అని ఆలోచనలో పడ్డాను రఘుపతి రాఘవ రాజపతి తవన సీతారా రఘుపతి రా